పద్దెనిమిది వందల అరవైలో కోరాట రామచంద్ర శాస్త్రి మంజరి మధుకరియం అనే నాటకాన్ని రాశారు పద్దెనిమిది వందల ఎనభైలో తెలుగు నాటక రచన దర్శకత్వం ప్రదర్శనకు నడుము సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులు వ్యవహార ధర్మబోధిని అనే ప్రహసనాన్ని ప్రదర్శింపజేసి అందరినీ రంజింపజేశారు అందుకే ఆయన ప్రధమాంధ్ర నాటక రచయిత ప్రయోక్తగా ఖ్యాతి అలాగే తెలియ నాటక సమాజాన్ని స్థాపించి బ్రహ్మ వివాహం రత్నావళి చమత్కార రత్నావళి నాటకాలను ప్రదర్శించిన ఘనత కూడా వారికి దక్కింది అందుకే వారి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనంతర కాలంలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు చిత్ర నరణీయం కోలాచలం శ్రీనివాసరావు రామరాజు చరిత్ర నాటకాలు రాసి ప్రజామోదం పొందారు ఆ కాలంలో వీరిరువురు కలిసి ముప్పై నాటకాలు రాసి నాటక రచన రంగంలో చరిత్ర సృష్టించారు వారి తర్వాత అనేకులు లెక్కకు మిక్కిలిగా నాటకాలు రచించి నాటక రంగాన్ని త్వజోవంతం చేశారు కొన్ని వందల మంది కళాకారులు ఆ నాటకాన్ని ప్రదర్శించారు ప్రదర్శిస్తూ ప్రజామోదాన్ని పొందుతున్నారు ఎంతో ఉజ్వలమైన మన నాటక రంగంలో ఎందరో కళాకారులు తమ అద్భుత నటన ద్వారా శాశ్వత యశస్సును సముపార్జించారు తెలుగు నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్న ఈరోజు కొందరు మహానటుల్ని కొన్ని నాటకాన్ని తెలుగు నాటక రంగంలో తన అత్యద్భుత నటనా సామర్థ్యంతో ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించిన మహానటుడు బళ్ళారి రాఘవ వివిధ ప్రభుత్వలు ప్రతిబింబించే పాత్రలు ధరించి వాటికి పరిపూర్ణమైన న్యాయం చేసిన రాఘవ నటన వైభవాన్ని దేశీయులే కాదు విదేశీయులు ప్రశంసించారు వారిలో ప్రముఖ రచయిత జార్జ్ బెర్నాడ్ షా ఒకరు ఒక కంట కరుణను మరొక కంట రౌద్రాన్ని ఏకకాలంలో ప్రదర్శించి ప్రసజ్ఞుల మెప్పును పొందిన బళ్ళారి రాఘవ ఆంధ్రాంగ్ల నాటకాల్ని విస్తృతంగా ప్రదర్శించి నాటకాభిమానుల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు వారు ఆలపించిన పద్యమి గోరీ భూ మాది నారామానో నే గోరీ భూమి తులు గొరీ దొమ్మాది నారామానోనే మో ఆ గోరీ భూమి తులు గారి దొమ్ నారామానోనే మో పలు పౌరాణిక నాటకాల్లో విభిన్నమైన పాత్రలు ధరించి పాదుకా పట్టాభిషేకం శకుంతల ద్రౌపదీ వస్త్రాభరణం సినిమాల్లో కూడా నటించిన ఎడవల్లి సూర్యనారాయణ శకుంతలలో ఆలపించిన పంచమి ీ ఇయ అధిగమనోజ్ఞేతీ ఇవ్వమధురా మండనం నాకృతిన పాత్రలను పోషిస్తూ తెలుగు నాటక రంగంపై ఉజ్వలంగా ప్రకాశించిన ఉప్పులూరు సంజీవరావు తెలుగు నాటక రంగంలో గద్యపద్యాల సమన్వయంతో తాను ధరించిన పాత్రకు మెరుగులు దిద్ది జేజోలు పలికించుకున్నారు సిర్ గాంచినీఎస్ఆర్ ఆంజని ప్రతి నాయక పాత్రలు ధరిస్తూ ఆంధ్ర జనుల చేత జయజైలు పలికించుకున్న విలక్షణ నటుడు వేమూలి గక్కాయి కౌసునిగా కృష్ణలీలరు నాటకంలో ప్రజ్ఞ చూపిన మహానటి కన్నాంబ పదమూడు సంవత్సరాల వయస్సులోనే రంగస్థలంపై కాలేడిన కన్నాంబ పలు పౌరాణిక జానపద సాంఘిక నాటకాలు నటించి రంగస్థలాభిమానుల చేత జోజాలు పరికించుకుంటారు వారు పాడిన పంచమి నటనతో వీరలను ప్రధానమైన పాత్రలను జనరంజకంగా పోషించి మెప్పించిన మాధవ పెద్ద వెంకటరామయ్య బొబ్బరి యుద్ధంలో ఆలపించిన పంచమి దశరథునిగా కణమునిగా ధర్మధునిగా ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్టిన అతంక శ్రీరామ్మూర్తి కణ్మునిగా ఆలపించిన పంచమి सांस्कृतिक हम संनिसाय कर्नाटक हिंदुस्तानी रागला मेलगुंप तो पाटु तना ईला पाटा द्वारा कूडा प्राक्साकुलली सम्मोहितले जेसारु के रघुनाप के बंताम सोराय बक्तमणि के निर्बंतानु सोरागेन brahma nam dama haa brahma nam dama sa taa brahma nam dama haa brahma nam dama haa brahma nam నాటక రంగంలో పురుషులే స్త్రీ పాత్రను ధరించే రోజుల్లో తన స్త్రీ పాత్ర పోషణ ద్వారా స్త్రీలకే అసూయ కలిగేట్లు చేరకట్టిన స్థానం వారు ఎన్ని పాత్రలు ధరించినా నాటక ప్రియుల గుండెల్లో సత్యభామగా వారు చలంజీ వారే స్వయంగా రచించి స్వరపరిచిన పాట ఈనాటికి తెలుగువారి మనస్సుల్లో వెదులుతూనే ఉంది ఆ పాటే నయా వ్రత విధాన మహిమ సత్యాపతి మేర వ్రత విధాన మహిమ సత్యా మధన సూత్రధారి మరారి నయా మదన సూత్రధ మ तुम्हें धरी दा पिपूर्ण मैंने चुनाव न सूरीबाबू आनाट राष्ट्रपति डा सर्वेपल्ली राधाकृष्णन चोतन मेदारा पूरीबाबु तुणुनाटक रंगों और मणिपूर्स Allama Nama, Marana Amdu Dha Pana Me Ka Amita, Paladayek Amita Allama Nama, Marana Amdu Dha Pana Me Ka Amita, Paladayek Amita Somtara Suntta, Sagar Amtarim Pagana Dikai Yalavadu Jada Somtara కర్ణాటక హిందుస్థానీ రాజాల్లో పద్యాలు పాటలు పాడుతూ నాటి నాటకాభిమానుల్ని రంజింపజేశారు ఆంధ్ర సందర్భంగా పేరుగాంచిన దుర్నవిల శాక్షి నాటక రంగంలో నాటకం రచించిన నాటి దగ్గర నుంచి తరాలు మారిన ఈ నాటి వరకు ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్న నాటకాల్లో ముఖ్యమైనవి వయో పాండవోద్యోగ విజయాలు సత్య హరిచంద్ర చింతామణి రామాంజనే యుట్టం ఈ నాటకాలు ప్రదర్శించని పల్లె ఆంధ్రదేశంలో లేదంటే అతి సుయోక్తి కృష్ణునిగా బందావారు ఆలపించిన పద్యం పాండవోద్యోగ విజయాల్లో కూర్చొనిగా వీసపాటి నరసింహమూర్తిగా కాదు మనం నుండి రాశించట పాండవ దూపన నేను నిసుకులు పదపాలు ఐదు సత్య హరిశ్చంద్ర నాటకం डीबी सुब्बारा आलपी మణిలో భవానీ శంకరుడు ప్రతాప రుద్రియంలో చుక్ముక్కి శాస్త్రి పాత్రల ద్వారా తన నటన వైభవాన్ని ప్రదర్శించిన నటుడు పులిపాటి వెంకటేశ్వర్ చింతామణి నాటకంలో ఆలపించిన పద్యం చడు వారి చూసు ప్రభుల మందిరం రాజం మూర్ఖే ప్రభక్తుల నటి రామతికం ఆనాడు రంగస్థలం మీద మహామహులైన నటులతో పోటీ పడి నటించి మెప్పించిన రామ చిలకం సావిత్రి సత్యభౌమ చుంతామణి తదితర పాత్రలు భరించారు చుంతామణిలో రామతిలకం పౌరాణిక చారిత్రక నాటకాలు విన్నవల ప్రదర్శిస్తున్న వేళ తెలుగు నాట నాటి సాంఘిక దురాచారాన్ని ఎత్తుకుతూ గురదాడ వెంకట అత్తారావు గారు పలు రచనలు చేశారు వారు రాసిన నాటకం ఆనాటి సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది కన్న దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రదర్శింపబడుతూ నిత్యం హిత్య ప్రక్రియలు అన్నింటిలో రచనలు చేయటమే కాకుండా అత్తావిధానాలు చేసిన కాళాపురి నారాయణరావు రాసిన పర విక్రయం ప్రేక్షకు వరకట్టాలనే రచించిన ఈ నాటకంలోనిచ్చే చింద ఏది చే అంటున్నారు ఇక ముందే ఉంటారు ఈశ్వరుడికి నాటకం పేరు ఇంటి పేరుతో నాగభూషణం ఒకటే నాకు నా దగ్గర ఇది నేను చాసి రా రామా డబ్బు లేనప్పుడు ఇది డబ్బు తండ్రి డబ్బుగా తండ్రి రా లేని కావలసిన నవకన్ని కూడా సేకరించాను కస్తూరి పరిమళాల్లో కన్నీటి జల్లుల్లో ప్రవరించే ఉన్నవాళ్ళ ఉన్ని దుస్తుల్ని చక్రవర్తి రసింహం దాచిన వయోపాక్షదర్శించిన పల్లె లేదంటే అటు సుయోక్తి కాదు అలాగే వారు రాసిన ప్రాసనాలు నబలలు చదవని తెలుగు వారు లేదంటే వారు రాసిన గణపతి నబలను ంగేశ్వరరావు ఆకాశవాణి ప్రసారమైన ఈ గణపతి నాటకం నేటికి లక్షలాది మంది రేడియోస్తోంది అందులోని ఒక సన్నివేశం ఏడుపు వినబడితే నోట్లో గుడ్డలు కుక్కుతా ఈ పద్యానికి అర్థం తెలియదు అది తేలికే అందులో అర్థం చెప్పడం అంటే నాకు నల్లేరి మీద బండి నడకరా ఇలా వినండి శ్రీరాముల వారు గా పడుతున్నాడు కొన్నాళ్లు ఒంట్లో బైద్యంగా ఉండి చారు తాపించుకున్నారు అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గను వేసి చారు భంగించారట ారు పుచ్చుకోవటంతో ఉంది వారికి శృంగారామ అంటే శృంగారంగా కూడా ఉంది వారికి రాములు వారికి ఆ కఫం ఎగిరి వెళ్లి రాక్షసుల గొంతుల్లో దొరింది అంటే ఆ చారు అంటే రావుల వారికి కూడా బహుపక్షం కలిగింది అర్థమైందా ఆ ఎలాంటి పచ్చానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి అర్థం చాలా చెప్పేస్తాను రావులు చాలు కొద్దివేలు వేసుకుంటారు మీరంతా పిచ్చిదాన మాట విని అవుతారట ఇలా చదువు నాట కొన్ని దశాబ్దాలుగా తెలుగు నాటక రంగం వివిధ ప్రక్రియలతో ముందుకు సాగుతోంది सन्दर्भो मरेन्दरो लब्धा प्रतिष्ठितो नाट्यकारो कलापारु मनो तेलुगु नाटक रंगाली सुसंपन्नन केल्यासारु చూसूनार तेलुगु नाटक रंग विकासానికి కృషి చేసిన कृषु कौशल कलापारु नंतरकी शत सहस्त्र कलापे वंदना तेलुगु नाटक रंग विनोच्छव संदर्भंगा प्रचेका कार्यक्रमम रंग कला दिग्गजाद विणार व्याख्यानम निर्वहन श्री अब्बंके श्रीराम कुमार हे कार्यक्रम आकाशवाणी हैदराबाद केंद्र स्मतपडा